అస్సలం అయికు వరహతుల్ వరకూ అల్హందు సల వలం అలా రసూలిలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో స్వర్గవాసులకు ఇవ్వబడే ఆహారం మరియు వారి యొక్క అన్న పానీయాల వివరాల గురించి తెలుసుకుందాము మహాశివులారా స్వర్గం అందులో ఎలాంటి ఆకలి దప్పులు అనేటివి ఉండవు ఎందుకంటే స్వర్గం ఏదో బాధ అవస్థ మరియు ఇలాంటి ఏ స్థలము కాదు అది అన్ని రకాల సుఖ శాంతులతో నిండి ఉంటుంది అయితే అక్కడ ఆకలి దప్పులు లేనప్పుడు మరి తిండి అవసరం ఎందుకు అని ప్రశ్న రావచ్చు కదా ఒక చిన్న విషయం ఆలోచించండి ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఆకలి లేకున్నా కేవలం పాస్ కొరకు అని రుచి కొరకు అని టేస్ట్ కొరకు అని ఏదో ఒకటి తింటూ ఉండడం నవలుతూ ఉండడం అలవాటుగా చేసుకున్నారు అయితే స్వర్గం అన్ని రకాల రుచులు అనుభూతులు అన్ని రకాల మంచికి ఒక సందర్భం ఒక సమయం ఒక స్థలము గనక అక్కడ మనిషికి ఎన్నో రకాల కోరికలు కలుగుతాయి ఎన్నో విషయాలు అతనికి తినాలి త్రాగాలి అని అనిపిస్తుంది అందుకొరకు అల్లాహుతాల మనిషి యొక్క సర్వరకాల కోరికలను తీర్చడానికి ఆ స్వర్గాన్ని ఉంచాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అదేమిటంటే ఇహలోకంలో మనం మన కోరికల ప్రకారంగా కాకుండా అతని కోరిక ప్రకారంగా జీవిస్తే పరలోకంలో మనం మన కోరికల ప్రకారంగా జీవించవచ్చు అల్లాహోక ఇహలోకంలో నేను నా ఇష్టం నా కోరిక ప్రకారంగా నేను జీవిస్తా అనేది ఉంటే పరలోకంలో స్వర్గం అనేది లభించదు అక్కడ మన కోరికలు అనేటివి తీరవు అంత గురించి చూడండి మీరు చదవండి హదీసుల్లో బంగారం వెండి మన గురించి హలోకంలో లేదు పరలోకంలో మన గురించి ఉంది కానీ అక్కడ దానిని ఎవరైతే ఇక్కడ ఉపయోగించారో అక్కడ వారు దానిని నోచుకోరు ఇలాంటి భావంలో ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి అయితే మహాశివులారా ఖురాన్లో అల్లా చాలా స్పష్టంగా చెప్పాడు స్వర్గంలో నీవు ఆకలి దప్పులకు గురికావు నీ యొక్క వస్త్రాలు కూడా దిగిపోవు అయితే మనిషికి అక్కడ తని కోరిక ప్రకారంగా అతనికి ఆహ అన్న పానీయాలు ఇవ్వబడతాయి సహీ ముస్లిం గ్రంథంలో వచ్చిన హదీఫ్ ప్రకారం ఇన్న అహల జీ అకులూన వైష్రభూ నఫీహ స్వర్గవాసులు స్వర్గంలో తింటారు త్రాగుతారు కానీ వారికి ఉమ్మి అనేది రాదు మలమూత్ర విసర్జన అనేది ఉండదు తెమడ అనేది కూడా ఉండదు అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారు మరి వారి తిండి సంగతి ఏమిటి ఎలా జీర్ణమవుతుంది మలమూత్ర విసర్జన ఇంకా ఎలాంటి ఏమీ లేకుంటే అజీర్ణం కలగదా అప్పుడు ప్రవక్త సలహా అలం వారు చెప్పారు వారికి బ్రేవులు వస్తాయి దాని మూలంగా అది జీర్ణమైపోతుంది అరిగిపోతుంది మరియు వారికి చెమట వస్తుంది ఆ చెమటలో కూడా ఆ సందర్భంలో కస్తూరి లాంటి కస్తూరి కన్నా ఎక్కువ శ్వాసన ఉంటుంది శ్వాస స్వాభావికంగా ఎలా తీసుకుంటామో అలా వారి నోట సుభాన్ అల్లా అనే పలుకులు వెళ్తూ ఉంటాయి ముస్లిం షరీఫ్లోని హీప్ ఇది దీని ద్వారా మనకేం తెలిసింది తింటాము త్రాగుతాము కానీ వాటి విసర్జన అనే విషయం ఎలాంటిది ఉండదు కేవలం రేవుల ద్వారా మరియు చెమట ద్వారా అరుగుతూ పోతూ ఉంటుంది జీర్ణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే స్వర్గంలో తినడానికి సంక్షిప్త రూపంలో చెప్పాలంటే మనకి ఇష్టమైన ప్రతీ వస్తువు మనం తినడానికి ఇవ్వబడుతుంది అయితే ప్రత్యేకంగా కొన్ని ఫ్రూట్స్ల పేర్లు కొన్ని ఫలాల పేర్లు కూడా పురాన్లో వాటి ప్రస్తావన వచ్చి ఉంది ఒకచోట అల్లాహతా చెప్పాడు వఫాకి హీమ్ ఇమ్మ ఎ తహయ్యరూన్ వారికి ఇష్టమైన వారు ఎన్నుకున్న ఫలాలు వారికి లభించును లకుం లకుంఫీహా ఫాకిహతున్ కథీరతు మిన్హాత్ అకులూన్ స్వర్గంలో మీకు అనేక ఫలాలు ఉంటాయి వాటి నుండి మీరు తింటూ ఉంటారు మరియు ఓ జెన్నా తిమ్మిన్ అనాబి ఓ అక్కడ స్వర్గంలో ద్రాక్ష తోటలు జైతూన్ తోటలు మరియు దానిమ్మ తోటలు ఉంటాయి ఫీహిమా ఫాక్యహతూ వనహ్లు వరుమ్మాన్ అక్కడ అనేక రకాల ఫలాలు వాటిలో ఖజూరపు మరియు దానిమ్మలు కూడా ఉంటాయి మరోచోట మతల్హిమ్మందూన్ మరియు అక్కడ వేలాడుతున్నటువంటి మౌజ్ గుర్తులు కూడా ఉంటాయి అక్కడ లభించే ఫలాల విషయంలో కొన్ని ప్రత్యేకతలను కూడా తెలిపాడు ఏంటి అవి ఏ ఫలాలు కానీ అవి అంతమైపోతాయి ఇది సీజన్ కాదు కదా ఇప్పుడు లభించవు ఇప్పుడు మీరు వీటిని సేవించకండి తర్వాత ఇలాంటి ఏ అడ్డంకులు ఉండవు సూర్యవాక్యాల వల్ల తెలిపాడు వఫాకి హతీన్ కతీరామకు అతి వలమను అక్కడ అనేక ఫలాలుంటాయి మరియు అవి ఎన్నటికీ సమసిపోవు నశించవు మరియు అలా మమ్ను ఆ నీకు ఇప్పుడు వద్దు ఇప్పుడు సేవించకండి అన్నటువంటి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇష్టమైన ఏమైనా కావాలి అనుకుంటే మనకు ఏ కష్టపడే అవసరం ఉండదు కేవలం మనం కోరుకుంటాము అవే గుత్తులకు గుత్తులుగా మన దగ్గరికి వచ్చేస్తాయి అల్లాహోక్వ ఏ పండ్లు ఏ ఫలాలు మనకు కావాలి అని మనం కోరుకుంటామో అవి వెంటనే మన దగ్గరికి వచ్చేస్తాయి మనం వెళ్ళి ఏదో శ్రమపడవలసిన అవసరము ఏమాత్రం ఉండదు సూర తల్ ఇన్సాన్లో అలా తెలిపాడు వదుల్లీల కొతూహా తదిలీలా అంటే వాటి పండ్ల గుత్తులు వారికి దగ్గరగా వ్రేలాడుతూ ఉంటాయి మరోచోట సురే హక్కలో కుతూఫుహ దానియా దాని యొక్క గుత్తులు వారికి మరీ సమీపంలో ఉంటాయి ఎలాంటి కష్టం లేకుండా వారు తినవచ్చు ఇహలోకంలో కూడా మనకు పనులు ఏవైతే ఇవ్వబడ్డాయో పండ్ల జంతువులు ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా అయితే కొన్ని జంతువులకు పనులు ఎలా ఉన్నాయి అవి కేవలం గడ్డి మాత్రమే తినగలుగుతాయి ఆకులు మాత్రమే తినగలుగుతాయి మరికొన్ని జంతువులు ఎలా ఉన్నాయి ఆకులు తినేటువంటి పనులు లేవు వారికి కేవలం మాంసమే తినగలుగుతాయి కానీ సృష్టికర్త అయిన అల్లాహ మనకు ఏదైతే పనులు ఇచ్చాడో రెండు రకాల పనులు ఇచ్చాడు మనం వెజ్ నాన్ వెజ్ శాకాహార మాంసాహార రెండు రకాల ఆహారాలు మనం భుజించవచ్చు నవలవచ్చు కొరకవచ్చు అలాంటి పండ్లు అల్లా తల మనకిచ్చాడు అయితే పరలోకంలో కూడా మనకు ఇష్టమైన మాంసము కూడా అక్కడ లభిస్తుంది మరియు మనకు ఇష్టమైన కూరగాయలు కూడా మనకు ఇష్టమైన పండ్లు ఫలాలు కూడా అక్కడ లభిస్తాయి తొలిసారిగా స్వర్గంలో ప్రవేశించిన వెంటనే స్వర్గవాసులకు మొట్టమొదటిసారిగా తినడానికి ఇవ్వబడే आहारमेटोसा चप चप खर्जेद उगम पुटी अदी वारीफिगा इवबड़ी जिियादी हूद हूद अंटे चप ख अंटे खारजमु दिन ओका अधिक भाग जिियाद इवबड़ी अब హదీసుల్లో వచ్చి ఉంది అయితే మహాశివులారా హదీసులో వచ్చిన ప్రస్తావనను మీకు తెలియజేయడం జరుగుతుంది గనక ఇహ లోకంలో ఇలాంటి విషయాలు ఏవైనా చిన్నప్పటి నుండి ఎవరికైనా తెలియ అలవాటు లేకుంటే దీనిని చెడుగా భావించవద్దు ఎందుకంటే ఇహ లోకంలో ఏ పశువుల మాంసమైతే ధర్మ సమ్మతంగా చేయడం జరిగిందో అది కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి అని మనపై విధించబడలేదు మన కొరకు యోగ్ఞం చేయబడ్డాయి ధర్మసమ్మతంగా చేయబడ్డాయి ఎవరైనా తినకుంటే ఎందుకు తినలేదు అని ప్రశ్నించబడదు తింటే పుణ్యం ఎక్కువ తినకుంటే పాపం అనేది లేదు మహాశైలారా వలహ్మి త్వైరిష్ట హూన్ అనే కురాన్లో వచ్చి ఉంది అంటే స్వర్గంలో మీకు మీకిష్టమైన పక్షుల మాంసం కూడా లభిస్తుంది సురజుహ్రూఫ్ ఆయన మరడిబో ఒకటి చూడండి స్వర్గంలో బంగారి పల్్యాలు మరియు బంగారి గ్లాసులతో వారి ముందు తిరుగుతూ ఉంటారు మరియు ఆ స్వర్గంలో వారి మనసు కోరినది మనసు మెచ్చినది వారి కంటికి చలువ ఎందులో ఉందో ఆ విషయాలు వారికి ఇవ్వబడుతూ ఉంటాయి మరియు ఆ స్వర్గంలో వారు ఎల్లకాలం ఉంటారు ఇక మహాశవులారా పానీయాల విషయానికి వస్తే స్వర్గంలో నీరు పాలు తేనె మద్యం ఇంకా ఎన్నో రకాల మిశ్రమం కలిసిన ఉత్తమమైన పానీయాలుంటాయి అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అల్లాహతల ఈ విషయాన్ని సూర్య మహమ్మద్లో ప్రస్తావించాడు మసలుల్ జన్న తిల్లతి ఐదల్ ముత్తకూన్ అల్లా యొక్క భక్తులు ఆదేశాలను పాటించి హెచ్చరికల నుండి దూరం ఉన్నవారు వారి యొక్క స్వర్గం యొక్క పోలిక ఎలాంటిదంటే ఫీహాన్ ఐరి ఆసిన్ అందులో నీళ్ళ కాలువలున్నాయి అవి ఎప్పుడూ కూడా పాడుకావు పాల యొక్క కాలువలు కూడా ఉన్నాయి వాటి యొక్క రుచి ఎప్పుడూ కూడా మారదు ఓ అన్హారుమిన్ ఖమరిన్ లేదా తిల్లి షారిన్ అందులో మద్యం కాలువలు కూడా ఉన్నాయి అవి త్రాగేవారి కొరకు ఎంతో రుచికరమైనవి ఆనందకరమైనవిగా ఉంటాయి ఓ అన్హారు మిన్ అసలి ముసఫ్ఫా మరియు అందులో స్వచ్ఛమైన తేనె కాలువలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి మద్యం ప్రస్తావన ఏదైతే వచ్చిందో నవదుబిల్లా అస్తఫిరుల్లా అక్కడి ఆ మద్యం ఇహలోక మద్యం లాంటిది కాదు లో వేరే చోట కూడా దీని యొక్క ప్రస్తావన వచ్చింది లాయు సౌన్ అన్హవ లాన్ ఫూన్ అక్కడి ఆ మద్యం ఎలాంటిదంటే అందులో తల తిరగదు అందులో ఎలాంటి స్పృహ తప్పిపోవడం అనేది జరగదు ఇహలోకపు మద్యం దుర్వాసన ఉంటుంది త్రాగిన తర్వాత మనిషి స్పృహ కోలిపోతాడు మనిషిలో ఉత్తమ అలవాట్లు అనేటివి నశించిపోతూ చెడు అలవాట్లు పెరుగుతూ ఉంటాయి అది సేవించిన తర్వాత గుట్కెడ ఎక్కువైపోయింది అంటే మనిషి ఏ డ్రైనేజీలో పడిపోయాడు అతని పరిస్థితి ఎలా అయింది ఎంత దెబ్బ తాకింది ఎంత రక్తం ప్రవహిస్తుంది అతని బట్టలు ఎలా చిరిగిపోయాయి ఏ స్పృహ ఉండదు చివరికి ఇంట్లో వచ్చిన తర్వాత ఎందరో भार्य बिडल्लों व्यसम चयन स्थित का स्वर्ग में इवे मद्यम अला अंदर सदर्भ में भरत सल अलाई विस्ल वारे इहल लोकल्ल लो में एवरते मद्यम सेविस्ो वारी स्वर्गम मद्यमने लभ इंका महाशेवल अगे वारी सों कल మరియు కాఫూర్ కల్పినా ఇంకా తస్నీం కల్పినా ఎన్నో రకాల మిశ్రమాలతో కూడిన పానీయాలు కూడా వారికి ఇవ్వబడుతూ ఉంటాయి వీటి యొక్క ప్రస్తావన ఖురాన్లోని ఎన్నో ఆయుతుల్లో వచ్చి ఉంది మహాశివలారా స్వర్గవాసులకు ఉత్తమమైన వస్త్రాలు కూడా ఇవ్వబడతాయి వారు వాటిని ధరించి ఉంటారు అక్కడ వారికి స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాల్లో కూడా ఎన్నో రకాలుగా మరియు కండ్లకు ఎంతో ఆనందంగా ఏర్పడే అటువంటి పచ్చని మెరుస్తూ ఉన్నటువంటి వస్త్రాలు కూడా వారికి ఇవ్వబడతాయి ఆ పట్టు వస్త్రాల్లో కొన్ని మందమైనవి ఉంటే కొన్ని పలచనైనవి కానీ శరీర లోపలి భాగం కనబడకుండా మనిషి చూస్తే ఎంతో అందంగా ఉండేటటువంటి వస్త్రాలు ఉంటాయి ఓ లిబాసుహుం ఫీహా హరీర్ స్వర్గంలో వారి యొక్క వస్త్రాలు పట్టు వస్త్రాలు ఉంటాయి అని ఓ జజాహుంభీమా సొబరు జన్నతం హరీరా వారు ధర్మంపై నిలకడగా ఉండి ఏదైతే సహనం వహించారో వాటికి సత్ఫలితంగా వారికి స్వర్గం ప్రసాదించబడుతుంది అందులో వారికి పట్టు వస్త్రాలు ఉంటాయి అని కురాన్లో కూడా అల్లా తాలా స్పష్టంగా తెలిపాడు తూబా అనే ఒక చెట్టు ద్వారా వారి యొక్క వస్త్రాలు తయారు చేయబడతాయి అన్న విషయం కూడా ఇంతకుముందు మనం ఒక హదీతిలో విని ఉన్నాము అయితే ఎవరైతే ఈహే లోకంలో తమ సంతానానికి కురాన్ చదివించి ఉంటారో కురాన్ కంఠస్థం చేయించి ఉంటారో వారికి కూడా గొప్ప ఘనత ఉంటుంది అల్లాహోతాలా ఆ తల్లిదండ్రులకు ఎలాంటి రెండు స్వర్గపు వస్త్రాలు ధరింపజేస్తాడు అంటే ఇహ లోకంలో ఉన్న ని ఖర్చు పెట్టినా ఆ వస్త్రాల విలువకు అవి చేరవు అతని తల్లిదండ్రులకు రెండు వస్త్రాలు ధరింపజేయబడతాయి ప్రపంచం ప్రపంచవాసులందరూ ఇందులో ఉన్నవి అన్నీ కూడా కలిసి వాటి విలువకు చేరలేవు ఆ తల్లిదండ్రులు అడుగుతారు భీమ కుసీనాదా మాకు ఈ వస్త్రాలు ఎందుకు ధరింప చేయడం జరిగింది అని అప్పుడు వారికి సమాధానం ఇవ్వబడుతుంది మీ సంతానానికి మీరు పురాణ శిక్షణ ఇచ్చినందుకు అని అందుగురించి మహాశివులారా పురాణ శిక్షణ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి స్వర్గంలో భార్యలకు ఏ వస్త్రాలైతే ఇవ్వబడతాయో ंदर्भ में भार्य डेबई वस्त्र धरीपी भर्त आम पिख लपल्भा चूडगलता अंत ड्रस भार्यू अवबड़ताई मर स्वर्गम लो स्त्री कौड़ा की ఏ ఓ దుప్పటి ఇవ్వబడుతుందో దాని గురించి ఒక సందర్భంలో ప్రవక్త సల్లాహు అల్లే తెలిపారు వలన సైఫ్ ఉన్ మినల్ జన్నతి ఖైరు మిన దునియమాఫీహా స్వర్గప్పు స్త్రీకి లభించేటువంటి ఓణ్ణి అది ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వము దానికి సమానము కాదు అయితే మహాశవులారా స్వర్గంలో ఇవ్వబడే దుస్తులు పాతబడవు అక్కడి యొక్క యవ్వనం ముసలితనంలో మారదు అయితే మనిషి ఎప్పటికప్పుడు తనకిష్టమైన వస్త్రాలు ధరిస్తూ ఉండవచ్చు ఇందులో కూడా అతనికి ఎలాంటి ఆటంకం అనేది ఉండదు వస్త్రాలు మాసిపోయేంత వరకు వేచి ఉండి తర్వాత మార్చుకోవడం అలాంటిది ఏమీ జరగదు ఏ ఏ సందర్భంలో ఎలాంటి వస్త్రాలు ధరించదలుచుకున్నా ధరిస్తూ ఉండవచ్చు అసలు విషయం ఏమిటంటే స్వర్గం అనేది అక్కడ ఎలాంటి మలినము ఎలాంటి మైలా ఎలాంటి అక్కడ అవాంఛనీయ విషయం అనేది ఉండనే ఉండదు ఎటు చూసినా పరిశుభ్రత ఎటు చూసినా పరిమళం ఎటు చూసినా ఆనందమే ఆనందం ఉంటుంది మామూలు ఖర్చిప్ లాంటి విషయం కూడా స్వర్గంలో ఏదైతే లభిస్తుందో దాని విలువకు కూడా ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వము సమానము కాదు ఒక సందర్భంలో ప్రక్త సలహా ఉలస్ వారి వద్దకు చాలా మెత్తని సున్నితమైన ఒక పట్టు వస్త్రం వచ్చింది ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొని పట్టుకొని చూడాలనుకుని కోరుతున్నారు ఆ సందర్భంలో ప్రక్త సలహా అలస్సలం తెలిపారు సాదరది ఎల్లావుతున్న గారికి స్వర్గంలో ఏ ఖర్చి వ్వడం జరుగుతుందో దాని విలువకు ఇది ఏమాత్రం సమానం కాదు అని మరి స్వర్గంలో స్వర్గవాసులకు వారికి ఇష్టమైన నగలు వారు ధరిస్తూ ఉండవచ్చు బంగారపు నగలు కానీ ఇంకా ముత్యాలు కానీ వారికిష్టమైన ఏ విషయమైనా కానీ ఎందుకంటే స్వర్గంలో మనిషి యొక్క ప్రతి కోరిక తీర్చడం జరుగుతుంది స్వర్గంలో స్వర్గవాసులకు ఎల్లవేలల్లో ప్రతి చోట వారి యొక్క సేవలకు ఎంతో మంది పిల్లలు అల్లహరబ్బుల ఆలమీన్ రెడీగా సిద్ధంగా ఉంచుతాడు అయితే మహాశివులారా ఇహలోకంలో ఉన్న మన భార్యలు లేదా సోదరి మనులారా ఇహలోకంలో మీ భర్తలు పరలోకంలో కూడా మనకు భార్యలుగా ఉండాలి మీకు భర్తలుగా ఉండాలి అని కోరుకున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఇహలోకంలో మన సహవాసి ఏ విశ్వాస మార్గం మీద ఉన్నారో ఎలాంటి సత్కార్యాలు చేస్తున్నారో చాలా శ్రద్ధగా మనం చూసుకోవాలి ఒకవేళ ఇహలోకంలో భార్య భర్తలు ఇద్దరు విశ్వాసంలో ఉన్నారు సత్కార్యాలలో చాలా తేడా ఉంది अलाटू पर स्वर्गम एवरना नरकू चला कषतरम विषय मरी चलाधपड़वल नरकारी का स्वर्ग में वेल्लन वार अल्लाहत वारी की अक् वारी विश्वास वारी सत्कार्य प्रकार मोर भार्य स्त्री की మరో భర్త అల్లహతాల ప్రసాదిస్తాడు అక్కడ అన్ని రకాల కోరికలు తీరుతూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అయితే స్వర్గంలో ఇంకా ఎలాంటి వరాలు మనకు లభించనున్నాయి అందులో లభించే వరాల్లో అతి గొప్ప వరం అక్కడి అనుగ్రహాల్లో చెప్పలేనంత మనం విలువ కట్టలేనంత మహా గొప్ప అనుగ్రహం ఏమిటో ఇన్షాల్లా తరువా భాగంలో తెలుసుకుంటాము దాని గురించి విచించండి జజాకం హైరా వలం వరహతల వరకూ